ప్రముఖవి గారుణి ఒక ప్రముఖ కవిగా చిరపరిచితులు మరి మీ కవితలన్నింటినో ఆకాశవాణి ద్వారా మా శ్రోతలు వింటూనే ఉన్నారు అలాగే ఎంతో మంది పాఠకులు కూడా అనేక పత్రికల ద్వారా మీ కవిత మాధుర్యాన్ని చూస్తూనే ఉన్నారు కబట్టి ఈ కవిత ప్రస్థానంలో మరి మీ అనుభవాలు ఏమిటో మరి కొంత వివరంగా మా శ్రోతలకు తెలియజేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని కోరుతున్నాం నా ఉద్దేశంలో అనుభవాలు రెండు రకాలు ఆత్మీయమైనట్టి లౌకికమైనట్టివి ఈ ఆత్మీయమైన అనుభవాలు ఇతరులకు చెప్పుకునేవి కాదు కొన్నేమో తనలో తానే అనుకుని ఆనందించేది కొన్నేమో వీలైనంత త్వరగా మరిచిపోదామని అనుకునేది ఇప్పుడు ఈ లౌకికమైన అనుభవాల గురించే మనం చెప్పుకోవాల్సి నేను ఒక అంతరాని పుట్టాను ఎప్పుడు ఒక డెబ్భై సంవత్సరాల పూర్వం ఇప్పుడే ఈ స్థితిలో ఉంటే అప్పుడు ఎలా ఉండేదో చూడండి సాంఘికమైనటువంటి పరిస్థితి అంతరానిగా చాలా ఘోరంగా ఉండేది ఆ కాలంగా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక పల్లెటూరులో అంటే తూర్పుగోదావరి జిల్లా తాలూకా మామిడి కుదురులో నేను ఆ మామిడి కుదురులో ఒక నిరుపేద కుటుంబంలో ఒక అంతరాని కుటుంబంలో పుట్టినవాడికి మరి నా పది పన్నెండు సంవత్సరాల నుంచే నేను కవిత రాయడం మొదలు పెట్టానంటే చాలా విచిత్రమైన అనుభవాలే కదా అప్పటి నుంచి నా అడుగడుగున ఒక్కొక్క అనుభవం క్షణ క్షణము ఒక్కొక్క అనుభవంగా నా జీవితం ఈ నడుస్తూ వచ్చింది అంటే మీరు గత అరవై సంవత్సరాల నుంచి ఈ కవితారంగంలో మీరు ఉన్నారనమాట మరి గత సంవత్సరమే నా సాహిత్యానికి షత్పూర్తి చేసి నాకు సన్మానం చేశారు కూడా కవిత్వం చాలా మంది రాస్తున్నారండి ఆ కవిత్వం ఎలా రాశావు నీ మొదటి కవిత్వం ఏమిటి ఇటువంటి ఇప్పుడు నేను పుట్టిన పరిస్థితుల నుంచి నేను అనుభవించినటువంటి కులతత్వము లేక అంతరానితనము ఆ రకమైన కష్టాల నుంచి నేను ఒక కవిగా అంటే ఏ వర్గానికి చెందకుండా ఏ కులానికి చెందకుండా ఒక జనరల్గా ఒక సర్వజనీయమైనటువంటి సర్వకాలికమైనటువంటి సరసమైనటువంటి కవిత్వం రాస్తున్నానే నేను అనుకుంటున్నాను ఆ రకమైన కవిత్వం రాయడానికి ఏమిటి దోషం చేస్తుంది మీకు ఇప్పుడు గోరాశాస్త్రి గారి పేరు అందరికీ తెలుసు అనుకుంటాను ఈ గోరాశాస్త్రి గారు మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేసి స్వతంత్ర ఒత్తిడి కొను ఇక్కడ ప్రారంభించిన రోజులు అన్నమాట నేను మద్రాసు నుంచి ఈ ప్రధాన అను అనువాదకుడిగా అంటే ఇప్పుడు డైరెక్టర్ అంటున్నారు అనువాదక శాఖ డైరెక్టర్గా నేను ఇక్కడికి వచ్చిన రోజులు ఒక రోజున ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వచ్చి భీమనగర్ కావాలండి మాట్లాడుతున్నానండి నేను ఘోరా చేస్తూ మనం నా కలుసుకున్నావా ఎప్పుడు కలుసుకోలేదు మరి మద్రాసులో ఎంతకాలం ఉన్నారు మీరు ఇరవై సంవత్సరాలు ఉన్నాను మరి మనం ఎందుకు కలుసుకోలేదు ఇలా కలుసుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అసలు ఇప్పుడు మీరు ఏమిటి చెప్ ఫోన్ చేసిన కారణం ఏమిటి మిమ్మల్ని అమాంతంగా కౌగులించుకోవాలని అన్నది ఎలాగా అనడా అంటే నన్ను అంత కౌగిలించుకోవాలన్నంత అనురాగం నా మీద ఎందుకు గుర్తుందో చెప్పారా అన్నాను అంటే నేను ఇప్పుడే మీ రాగవాసివం నాటకం చదవడం గుర్తు చేశాను దాని ఇంట్రడక్షను హరిజనులు కూడా ఆజులే అనేది చదివాను చాలా బాగున్నది అయితే ఈ అంతరానితనం గురించి కులాలు గురించి చాలా మంది రాస్తున్నారు వాళ్ళు రాసే తరహా వేరు మీలో బిక్టర్నెస్ కనిపించలేదు నాకు అందుకు కారణమేమిటి ఇప్పుడు అన్నిటికీ ఇబ్బందులన్నిటికీ ఫలానా వాళ్ళు కారణం కదా వాళ్ళు ఏదో గత వాళ్ళు అనాలి కదా అనడేదేమీ లేకుండా అంతకన్నా ఎక్కువ తీవ్రంగా మీరు విమర్శించగలిగారు ఈ బిటర్నెస్ అనేది ఇంటికి ముందుకు లేదు అన్నాడు అయ్యా దానికి చాలా కథలున్నాయి నాకు డిస్టర్నెస్ ఉండవలసిన అవసరం లేదు కారణం మీకు తెచ్చాను మీరొసారి వస్తారా సరే ఆ ఈవినింగ్ నుంచి కలుస్తున్నాను నా విశేషాలన్నీ నాకు బిస్టర్నెస్ కులాల కులాలంటే బిట్టర్నెస్ నేను చెప్పుకుంటూ వచ్చాను అది ఆయనకు చెప్పిన వాటిల్లో ఒకటి రెండు మీకు ఇప్పుడు నేను చెప్తాను చెప్పడు నేను పశువులను కాసేవాడు అంటే మీరు ఇంకా అస్త్రాలు నేర్చుకోవడం నుంచి నేను మీ పశువులను కాస్తూనే ఉండేవాడు పశువులంటే మావి అనుకోండి అలాగే చాలామంది కుర్రాళ్ళు నా పశువులు కాస్తూ ఉండేవాడు మా ఊళ్ళో ఒక నేను కూడా ఆ కురవాళ్ళలో ఉన్నాను ఒక ఆజానుబాహుడైనటువంటి ఒక బృహత్తాయుడైనటువంటి ఒక ఒక బ్రాహ్మడు ఆయన మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు దూరంలో చూశాము ఆయన ఆయన చాలా చెప్తా శరీరం కలవాడు అన్నమాట ఒక చేతిలో గొడుగు ఒక చేతిలో జారి జెంబు మనం తమకోరం కమండలం అనేవాళ్ళం ఆ రకమైన జెంబు పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ నిజానికి ఆయన చూస్తే నవ్వొచ్చేటే ఉన్నదనుకోండి పిల్లలయితే ఈ మళ్ళీ నవ్వుతారు ఈ పిల్లలందరూ చేరి ఆయన చుట్టూ చేరి కొంచెం హేళన అతను గంభీరంగా నిలబడిపోయాడు నన్ను నా చూసి కొరే ఇలారా అన్నారు నేను చాలా భయపడుతూనే దగ్గరికి వెళ్ళాను నా మొత్తంలోకి చూసి కొరే నువ్వు గొప్పవాడు ఒకటవరా ఎందుకురా ఈ అల్లరి మూకతో చేరతావురా నేను వెలికిపోయి అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను అది జరిగి బహుశా ఇప్పటికీ అరవై అరవై ఐదు సంవత్సరాలు అయి ఆ మూర్తి ఒక నల్లటి తిముళ్లాంటి లాగే కనిపిస్తాడు మరి ఒకరు చేర వేస్తున్నాడు ఒకడు పొమ్మంటున్నాడు అనుకున్నాడు ఇద్దరు అంతేత నాకు తేజే కులం వెంటనేసి ఉండవలసిన అందుకని నేను సర్వజనీయమైనటువంటి కవిత రాస్తాడు ఏ కులం మీద కానీ వర్గం మీద కానీ వ్యక్తి మీద కానీ ఎక్కడా ఈయనకి ఈ రాగద్వేషాలు కనిపించవు అనేది నా సాహిత్యంలో సర్వసాధారణంగా ఉంటుంది అంటే హక్కుల కోసం పోరాడడం లేకపోతే చెడ్డను ఖండించడం మంచిని పోగడంలో సాధారణంగా ఎక్కడ ఉంటుంది దాని కులాలకు సంబంధం లేదు ఇప్పుడు నేను ఆ కులం నుంచి వచ్చిన కాబట్టి ఇవన్నీ మీకు చెప్పకపోతే అసలు నా నుంచి ఈ రకమైన సాహిత్యం ఎలా వచ్చిందో అర్థం కాదు కదా ఈ రకమైన అనుభవాలు నాకు ప్రేరణ ప్రేరణ ఇది పర్వజణీయతకు ప్రేరణ రాయడం ప్రేరణ అందుకని ఇక ప్యూర్ పోయిటరీ రసవంతమైన పొయిటరీ రాసుకుందాం అని చెప్పి మా పైగా ఈ రసవంతమైనటువంటి ప్యూర్ పోయిటరీ రాయడే అనే ప్రేరణ కూడా మా ఫాదర్ నుంచి వచ్చింది మనం బోయ్ పల్లయ్య గారని ఆయన మంచి వేదాంతి అద్వైత వేదాంతి నాకు అక్షరాలు రాక ముందు నుంచే నాలుగైదు సంవత్సరాల కృవాడిగా ఉండగానే మాకు మొట్టమొదటి కంఠస్థంగా వచ్చిన పద్యం మందార మరంధ మాధుర్యమున వేడు మధుకంబు కొని మదనములు అనే దేశ అది నాకు అప్పుడు మొట్టమొదట వచ్చినటువంటి పద్యం అలాగే మా ఫాదరు మరి చెప్పాను కదా ఆయన చాలామంది శిష్యులు ఉండేవాడు ఈ దాసరి నరసింహం గారని ఇష్టపడే ఒక శిష్యుడు ఆయన తరచు మన ఇంటికి వస్తామండి ఆయన ఒక రోజుని మా ఫాదర్తో చెప్పాడు గురువుగారు అబ్బాయి కవిత్వం రాస్తున్నాడండి బహుశా మా ఫాదర్కి తెలిసేమో నేను అలా రావాల రాస్తున్నాను ఆయన తక్కాలను అన్నాడు ఆ ఏం కవిత్వం అండి రాసే భారతంలాంటిది రాయాలి అంతే తప్ప ఈ పుస్తకాయ కవిత్వాలు ఏం కవిత్వాలు అన్నాడు రాస్తే భారతంలా అంటే రాయాలి అనేది నా మనసులో ఉండిపోయిందన్న అయితే నువ్వు ఎందుకు రాయలేదు అని నన్ను మీరు మళ్ళీ అడగచ్చు అంటే మా ఫాదర్ కాలం వేరు నీ కాలం వేరు అంటే అది చిన్న చిన్న కవితలు అంటే ఇప్పుడు నగరదూతంలా ఒక పద్యాలు వెయ్యి పద్యాలు కావ్యం దేపసభ కూడా రాశాను అనుకోండి అది మా ఫాదర్ చెప్పిన మొత్తం ఒకటన కావ్యాడు రాయారన్న గురించి నేను ఒక చిన్న పద్యం రాశాను నా గురించి మొత్తం నా దేశం గురించి పాలేరుగా పుట్టి మామాలకు ఋషి వారసత్వం అందించి వాక్ శివిలతను సేవించిటి పాలించిటి కావ్య జగము పద్మశ్రీనై ప్రకృతి మహా మహా శివుడి భార్య పార్వతి అనే విషయం కూడా ఈ భోవిధేమన్నక తెలియదు అని విమర్శలు చేయండి సరే నేను ఈ రకమైన నేను ఎది చెప్పినా అర్థం చేసుకుంటున్నారనే బాధతో ఉండగా ఇది తెలిసి విశ్వనాథ్ రక్ట్ నాయన్ గారు సభలో చెప్పాడు కూడా ఒకటి ఉన్నది మనకు మన సంప్రదాయంలో అది తప్పు కాదు అని చెప్పాడు అప్పటి నుంచి ఆ కొంత ఆగిందని అలాగే నాకు మొట్టమొదట ఈ జర్నలిజంలో ఒక క్లార్ గా నేను ఆ పత్రికలో పిఠాబర మహారాజు వారి పత్రిక జనవాణి ఆ జనవాణిలో క్లార్కు గా చేరి ఒక మూడు రోజులు చేసిన తర్వాత నన్ను సబ్ గా తీసుకున్నారు సాధ్య ధర్మారావు గారు నాకు ఆ రకమైన ఛాన్స్ నా జీవితంలో ఒక మలుపు చిన్నవాడు ధర్మరావు గారు ధర్మారావు రాజకీయంగా నాకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చినవాడు కళా వెంకట్రావు పంతొమ్మిది వందల యాభై రెండులో కాంగ్రెస్ క్యాండిడేట్ నేను రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేశాను ఇలాగ జీవితంలో నేను క్లాసికల్ పోయిట్ గా అంటే నేను కూడా ఒక కవినియ అన్నటువంటి గుర్తింపు నాకు కలిగించినవాడు నిడదవుడు వెంకట్రావు ఆ రకంగా నాకు జీవితంలో కొన్ని మలుపుల్లో నాకు గురుతుల్యులుగా దర్భ మార్గదర్శకులుగా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి పేర్లు ఇంకా చాలా ఉన్నాయి నా మీద ఒక విమర్శ ఉందండి ఆ కొలలో నుంచి పుట్టినవాడు కవిత రాస్తే నరికినట్టుండాలి ఇక నెత్తని కవితతో రాస్తాడు మృదు మధురంగా శృంగారం ఇవ్వంటాడు అని అంటే అసలు కవిత్వం అంటే అదే ఆనందం కలిగించేదే కవిత్వం ఈ కష్టాలన్నీ నేను పడ్డావే అవి నాకు ఏమి ఆనందం కలిగించవు కష్టం అనేది ఆనందంలా అని చెప్పి ఆ విమర్శలు విన్న తర్వాత నేను ఒక పద్యం రాస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ఆ ప్రాంతం రాసిన పద్యం తోటలలో పూలు కాని పుప్పలు కని కొలతులలో నీళ్ళే కాని జలగలు కనిపించవా అని అడిగితే కనిపించక కాదు నా కనులకు కాదు కోకిల గానమే కానీ కాకిగోల వినిపించదా తుమ్మెద పాటలే కానీ చిమ్మట మొర వినిపించదా వినిపించక కాదు నా వీణులు అందుకు కాదు స్వాదు అయినదే కాని శ్రావ్యమైనదే కాని హృద్యమైనదే కానీ ఇతరమేది గుర్తించవాదు నే కోరినది కాదు గుర్తించక కాదు నే కోరినది అది కాదు నే పుట్టినది ఒక నరకం నా బ్రతుకే దాశరకం అమృతం కోరనితో నా యాత్రకింక ఫలమేమి బాధ కాదు నా ప్రగతి లక్ష్యం కాదు బాగుంది భీవన్ మీరు ముందుగా చెప్పినట్టుగానే మరి మీ అనుభవాల్లో వైవిధ్యం చాలా విస్తారంగానే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక ఆస్పెక్ట్ ని మీరు బాగా కవర్ చేస్తూ ఎంతో రసోత్రంగా చెప్పారు మీ అనుభవాలు నమస్కారం అండి నమస్కారం ప్రముఖ కవి డాక్టర్ బోయ్ భీమన్న గారితో గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు ఈనాటి సజీవస్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది